ఈ అశ్వమేధ బ్రాహ్మణం దగ్గర ఎక్కడో శంకర భగవత్వాదుడు యాజ్ఞవల్క్య అనే పదాన్ని వివరించారు యజ్ఞవల్కుడు అని ఒక ఆయన ఆయన కుమారుడైన యాజ్ఞవల్క్య యా అనే ప్రత్యయం వస్తుంది మొట్టమొదటి అచ్చుకి వృద్ధి వస్తుంది ఆ మొదటి అచ్చుకి వృద్ధి చేస్తే యాజ్ఞవల్క్యవుతుంది సో అకారం లోపిస్తుంది సో దానికి ఏదో సూత్రం ఉంటుంది అది సర సరళమైన సూత్రమే అది గుర్తు రావట్లేదు నాకు సో ఎస్యేతి చది అకారోప అది సూత్రం ఎస్యే తి చ మీరు సూత్రం ఆ అకారం ఆది అకారానికి దీర్ఘం వచ్చింది కదా దానికో సూత్రం ఉంటుంది తద్ధితేష్వచ మాదే తద్ధితేషు ప్రత్యు పరేషు రద్దు ప్రచయం పక్కనున్నప్పుడు ఆ అచాం అచ్చులలో ఆ దేహ మొట్టమొదటి అచ్చునకు వృద్ధి వచ్చాజ్ఞవల్క్య యజ్ఞవల్కుడు ఆయన అంటే యజ్ఞవల్కుడు అంటే యజ్ఞమే ప్రధానమైన స్వరూపంగా గలవాడు యజ్ఞాలు బాగా చేసిన ఆయన ఆయన కుమారుడు యాజ్ఞవల్క్యుడు యాజ్ఞవల్క్యుడు వివాహితుడు ఆయన వివాహం చేసుకున్నారు ఆయన భార్య పేరు మైత్రేయీ ఆ మైత్రేయీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు మైత్రేయీతి హోవాచ యాజ్ఞవల్క్యహ హ అనుంది హా అంటే తెలుగులో చెప్తారు చూడండి అనగనగా అని అంటారు తెలుగులో సంస్కృతంలో హలుగులో అనగనగాని మొదలుపెట్టి టా కూడా అనగనగా ఒక రాజు ఉండేవాడట ఆయనకి ఒక భార్య ఉండేదిట అనే కథ అంతా టా టాటా అనే ఉంటుంది ఈ హా కూడా అలాంటిదే టా ఒకప్పుడు అలాగైంది అని కథ చెప్పినట్టుగా అదే ఆ మంత్రం అలా ప్రారంభమవుతోంది అయితే ఆ మంత్రాన్ని మనం మరింత వ్యాఖ్యానం చేసే ముందు ఈ శంకర భగవత్పాదుల యొక్క సంబంధ గ్రంథాన్ని చూడాలి ఇప్పుడు బ్రాహ్మణం ఆరంభం చేసే ముందు సంబంధ గ్రంథము ఉంటుంది దాని పేరే పేరు బట్టే దాని సంగతి తెలిసిపోతుంది అంటే అసలు ఈ బ్రాహ్మణంలో చెప్పబోయే విషయమేమిటి గడచిన బ్రాహ్మణాలతోటి దీనికి ఏకవాక్యత అంటే కంటిన్యూటీ తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అలా ఉండకూడదు ఇప్పుడు అమ్మగారు పప్పు చేశారు పప్పు చేస్తే ఆ నీళ్ళందరికీ ఓవైపు ఇప్పుడు అంతా ఇంకో కలిపి వేస్తే మనం కొంచెం కలిపి వేయాలి అయితే కలిపి కలపడం అయిన తర్వాత వేసి లోపల తప్పంతా ఓవైపు నీరంతా ఇంకోవైపు అంటే అస్సలు ఏమీ ఉడకలేదనమాట అలా ఉండకూడదు సంబంధం ఉండాలి రెండింటికీలు అలాగే గడచిన బ్రాహ్మణానికి ఈ రాబోయే బ్రాహ్మణానికి మధ్యలో ఉండే సంబంధాన్ని చెప్పాల్సి ఉంటుంది ఆ సంబంధాన్ని చెప్పే గ్రంథము కనుక దానికి సంబంధ గ్రంథము అని పేరు ఆ సంబంధ గ్రంథాన్ని మనం ఇప్పుడు చూస్తూ అక్కడ మనం భాష్యకారుల మొదటి మాట ఏమన్నామంటే ఆత్మేత్యేవోపాసీత అని ఈ ఆత్మేత్యేవోపాసీత అనే వచనము ఇది బ్రహ్మ బ్రాహ్మణంలో ఉన్న ఒక మంత్రవాక్యం దాన్ని ఆయన ముందు పెట్టారు ఇక్కడ అంటే బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో నాలుగో నాలుగో బ్రాహ్మణం అది మొదట అధ్యాయం నాలుగో బ్రాహ్మణం దాంట్లో అహం బ్రహ్మాస్మి మహావాక్యానికి ముందో వెనుకో ఎక్కడో ఈ వాక్యం ఉన్నది ఆత్మేత్యేవ ఉపాసీత మీరు ఉపాసన చేయాలి ఎలా ఉపాసన చేయాలి ఉపాసీత అంటే ఉపాసన చేయవలెము విధి ఉపాసీత ఆత్మనేపది విధిలి ఉపాసీత సో ఉపాసన చేయవలెను ఉపాసన చేయడం అంటే ఏమిటండి భావన చేయవలెను చూడండి మనిషి దేనిని భావన చేస్తాడో అది అయిపోతుంది భావన మీరు ప్రేమని భావన చేస్తే హృదయమంతా ప్రేమతో నిండిపోతుంది ద్వేషాన్ని భావన చేస్తే ద్వేషణ నిండిపోతుంది అంతా భావన మీద ఆధారపడి ఉంటుంది బాగా వినపడుతోందా వెనక్కాలా నాకెందుకునో మైకు అనుకూలం కాలేదని అనిపిస్తుంది నాకు కొంచెం కంప్లైంట్స్ ఉంటాయి కొద్ది రోజులు మీరు దాని గురించి చెక్ లేదు ఎనీవే సో భావన ముఖ్యం యద్భావం తద్భవతి ఏది భావమో అది అయిపోతారు కాబట్టి భావన చేసే ముందు కొంచెం ఆలోచించుకుని భావన చేయాలి ఇప్పుడు ఒక్కొక్క పిల్లనో పిల్లిపిల్లనో అస్తమానం దాన్నే భావన చేస్తూ కూర్చోకూడదు ఏది భావన చేస్తున్నారో అది అయిపోతారు మీరు అది మనస్సులో పెట్టుకుని ఆలోచన ఓ మహాత్ముడు చెప్పేవాడు నువ్వు కంగారు నువ్వు ప్రేమించేయద్దు ప్రేమ ప్రేమ అంటుంటే కంగారుపడి ప్రేమించవద్దు ఎందుకంటే నువ్వు ఒకసారి ప్రేమ అంటే అది భావన ఆ ప్రేమ భావన కనుక చేసేవంటే నీ మొత్తం ఇన్నర్ కెమిస్ట్రీ అంతా మారిపోతుంది కాబట్టి నువ్వు ప్రేమించి ముందు మనం సరైన దాన్నే ప్రేమిస్తున్నామా సరే మనిషి అంటే ఏదైనా ఏ వస్తువైనా సరైన వస్తువునే ప్రేమిస్తున్నామా అనేది మనం నిర్ధారణ చేసుకుని ప్రేమించాలి అలాగే భావన చేసేప్పుడు కూడా ఏది భావన చేస్తున్నారో అది యోగ్యంగా ఉండాలి సత్యమై ఉండాలి అసత్యాన్ని భావన చేయకూడదు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా దృష్టాంతం మనకు బాగా ఉపయోగపడుతుంది సినిమాకి వెళ్తే మనం ఏం భావన చేస్తాము ఇదిగో వీడు హీరో ఆమె హీరోయిన్ వాడు విలన్ అని అలాగ భావన చేస్తాం కానీ వాస్తవం అలా భావన చేస్తేనే సినిమా ఉంది లేకపోతే సినిమా లేదు మీరు అక్కడ ఉండే తత్వాన్ని భావన చేస్తే సినిమా ఉండదు తత్వం ఏమిటి హీరో మీరు ఏదైతే అంటున్నారో అది ఏమిటది ప్రకాశమే విలన్ అని మీరు ఉన్నది అదేమిటి అది ప్రకాశమే హీరోయిన్ అదేమిటి అది ప్రకాశమే కాబట్టి సినిమాకి వెళ్ళి హీరో విలన్ హీరో మంచివాడు విలన్ చెడ్డవాడు వాస్తవంలో మంచివాడు లేడు చెడ్డవాడు లేడు అక్కడ ఉన్నది ప్రకాశం మటుకే అలా అనుకుంటే సినిమా ఏమి ఉండదు ఇంకా సినిమా ఏముంటుంది సినిమా గాయబ్బైపోతుంది కానీ తత్వమే మిగులుతుంది సో కాని ఇక్కడ సినిమా ఉందా లేదా పాయింట్ కాదు ఉన్నది యథార్థం తెలుసుకోవాలి కదా యథార్థం ఏమిటి అంటే అక్కడ ప్రకాశము తప్ప వేరే ఏది లేదు ఇప్పుడు ఈ జగత్తుందండి ఈ జగత్తు దేంలో ప్రకాశిస్తోంది మీరు చేతన స్వరూపులు మీ చైతన్యంలో జగత్తు ప్రకాశిస్తోంది ఏ చైతన్యంలో జగత్తు ప్రకాశిస్తుందో ఆ చైతన్యము తప్ప ప్రకాశించే జగత్తుకు వాస్తవికత లేనే లేని ఉన్నది చైతన్యమే ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి ఈ కోపము దేని ఎందు ప్రకాశిస్తోంది చైతన్యంలో ప్రకాశిస్తుంది తాపం వస్తే అది దేంట్లో ప్రకాశిస్తోంది చైతన్యంలో ప్రకాశిస్తోంది ప్రేమ వస్తే అది దేంట్లో ప్రకాశిస్తోంది చైతన్యంలో ప్రకాశిస్తోంది ఉన్నది ఆత్మ చైతన్యం తప్ప ఈ కోపం ఈ తాపం ఈ ప్రేమ ఇవన్నీ కూడా వచ్చిపోయివే ఉండేది ఏమిటి ఆత్మ చైతన్యం ఒక్కటియే అది ఉపాసన చేయాలి అది భావన చేయాలి ఉన్న వెలుగు ఒకే ఒక వెలుగు ఉన్నది ఆ వెలుగు ఆత్మజ్యోతి ఆ వెలుగు తప్ప ఇంకా ఏ వెలుగు లేదు కాదండి సూర్యుడనే వెలుగు కదా అంటే సూర్యుడనే వెలుగు కూడా ఆ చైతన్యమనే జ్యోతి అందే ప్రకాశిస్తోంది చంద్రుడనే వెలుగు కూడా చైతన్యమనే జ్యోతిదే ప్రకాశిస్తోంది సకల జగత్తు ఆ చైతన్య జ్యోతిలోనే ప్రకాశిస్తోంది ఆ చైతన్య జ్యోతియే ఆత్మ ఆత్మ ఆత్మంటే నాకంటే వేరుగా లేదు అని అర్థం అంటే ఏ చైతన్య ప్రకాశంలో ఈ జగత్తంతా ప్రకాశిస్తోందో అంటే ఈ జగత్తంతా కూడా వెలుగుకి వస్తోందో ఆ చైతన్య ప్రకాశము నాకంటే భిన్నముగా లేదు నేనే అది అయి ఉన్నాను ఆ విధంగా మీరు భావన చేయాలి మనం ఏం చేస్తామంటే భావన చేసేప్పుడు అన్నీ రాంగు భావనలు చేస్తాం ఇప్పుడు మీరు ధనాన్ని భావన చేశారనుకోండి ధనాన్ని అలా భావన చేసుకో కూర్చుంటే ఆ భావన వల్ల లోభం మిగులుతుంది తప్ప ధనం మిగిలిదే ఉండదు ధనం చే పోతుందో అలాగే ఇతర సంసార విషయాలని భావన చేస్తూ కూర్చుంటాం దాన్ని గురించే చర్చిస్తాము దాన్ని గురించే భావన చేస్తాము ఆ దానిచేతనే మనం సంసార సంసారంలో బద్ధులమై ఉంటాం మనకి శోకమోహముల యొక్క బంధము ఉంటుంది కారణం ఏమంటే మనం అసత్యాన్ని నిరంతరంగా భావన చేస్తూ ఉంటాం అలా చేయకూడదు కేవలము ఆత్మస్వరూపముగా మాత్రమే సర్వమును భావన చేయవలేము ఆత్మేత్యేవ ఉపాసీత తర్వాత చూపు చూపు అని ఉంది కదా కంటికి చూపు చూపు అంటే ఏమిటండి చూపు అంటే ఆ వస్తువుల యొక్క రూపములన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి దానికి చూపు అని పేరు కాబట్టి చూపు అంటే ఏమిటి రూపజ్ఞానము చెవి చెవి అంటే వినికిడి వినికిడి అంటే ఏమిటి శబ్దజ్ఞానము నాలుక అంటే రసజ్ఞానము రస అంటే రుచి ముక్కు గంధజ్ఞానము అయితే ఈ ముక్కు అది అది స్తఫ అది పూర్తిగా చెడిపోయి గంధమేం తెలియదు ఊరికే అలా ఉంటుందంటే కానీ వాస్తవంలో అది గంధ జ్ఞానము చర్మము స్పర్శ జ్ఞానము ఇప్పుడు ఐదు ఉన్నాయి కానీ అవి ఐదు కాదు వాస్తవానికి అవన్నీ కూడా జ్ఞానమే ఒకే జ్ఞానము జ్ఞానము అంటే వెలుగు ఒకే వెలుగు అదే ఆత్మ చైతన్య ప్రకాశము ఆ వెలుగే కన్ను చెవి అని ఈ విధంగా వివిధ రూపాలుగా మనకు అనుభవానికి వస్తోంది అని అక్కడ చెప్పారు బ్రహ్మవిద్యా బ్రాహ్మణంలో అక్కడ ఏమన్నారంటే పశ్యం చక్షు శ్రోత్రం అని ఇంకా అలాగా చూస్తు చూసేప్పుడు అంటే రూపజ్ఞానము అనే సందర్భం చూపు అంటే రూపములను ప్రకాశింపజేయుట రూపములను తెలియనట్లు చేయుట ప్రకాశించడం అంటే వెలగు వెలగడం ఏమిటి వెలుగు తెలవడమే తెలియటవే వెలుగు అక్కడ తెలివి సో రూపములు ప్రకాశించునట్లు చేసే తెలివి అది అది రూపజ్ఞానం శబ్దములు ప్రకాశించినట్లు చేసే తెలివి అదంతా ఒకే తెలివి తెలివియే ఆత్మచైతన్యము కాబట్టి కన్ను అంటే ఏమిటి ఆత్మచైతన్యమే చెవంటే అది ఆత్మచైతన్యమే ముక్కు అది ఆత్మచైతన్యమే మనస్సు మనస్సులో ఏవైనా భావాలు వచ్చాయనుకోండి మరి అవన్నీ మీకు గెలుస్తూ ఉంటాయి మనస్సు అది ఆత్మచైతన్యమే కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా నడుస్తూ పనులు ఇవ్వచేస్తూ ఉంటాయి అది కూడా ఆత్మచైతన్యమే కాబట్టి దేహేంద్రియ సంఘాతమునందు కూడా ఆత్మచైతన్య ప్రకాశమే గలదు అది తప్ప ఇంకా వేరే ఏది లేదు ఆ విధంగా మీరు ఉపాసన చేయాలి ఆత్మేత్యేవ ఉపాసిక ఇప్పుడు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అతను వెళ్ళి మాట్లాడాడు మాట్లాడితే ఆయన ప్రేమగా సమాధానం చెప్తారు ఇప్పుడు ఎవరో అడిగారు ఆయన పరుషంగా మాట్లాడితే మీరు ప్రేమగా చెప్తున్నారు ఏమిటంటే ఆత్మస్వరూపుడే అంటే కాదండి పరుషంగా మాట్లాడాడు కదా అయినా ఆత్మస్వరూపుడే ఎందుకంటే పరుషంగా మాట్లాడేడు అనే సంగతిని తెలుపుడు చేసింది కూడా ఆత్మచైతన్యమే ప్రేమగా మాట్లాడిన అది ఆ సంగతి అది కూడా జ్ఞానమే కదా శబ్ద జ్ఞానమే కదా అది కూడా ఆత్మస్వరూపమే కాబట్టి పరుషంగా మాట్లాడినవాడు ప్రేమగా మాట్లాడిన వాడు అందరూ ఆత్మస్వరూపుడే ఆత్మస్వరూపులు తప్ప వేరే ఎవరూ లేనే లేదు ఆ సంగతి వాడికి తెలియదు వాడికి తెలియకపోతే తెలియపోయింది మనకి తెలియాలి ఆత్మేత్యేవ ఉపాసీత సర్వము ఆత్మయే అని తెలియవలేను ఆ రకంగా భావన చేయవలెను అలా భావన చేయాలి ఒక ఆయన ఏమండి ఆయన మనకు చాలా అపకారం చేశాడు కోర్టుకు వెళ్ళాలండి అంటే నేను ఎందుకంటే కోర్టుకు అనవసరం ఎందుకంటే ఆత్మస్వరూపుడే అతను కూడాను పైవాడేం కాదు మన ఆత్మస్వరూపుడే మరి ఆత్మస్వరూపుడు అని అనుకుంటే వ్యవహారం చెడిపోతుంది కదా వ్యవహారం సత్యంగానే కాదు వ్యవహారం ఇప్పుడు సినిమాకి చెడిపోవడం ఏమిటి బాగుపడడం ఏమిటి అది సత్యంగానే కాదు ఇప్పుడు సినిమా శుభాంతం కావాలా దుఃఖాంతమైనా పర్వాలేదా అని మీరు చర్చ చేసుకుంటే ఎలా ఒకటే వాడి డబ్బులు వాడు పుచ్చేసుకుంటాడు మనం ఏమో బుధపీ రోడ్డు మీద పడతాం సినిమా అయిన తర్వాత అది శుభాంతమైతేనేమిటి దుఃఖాంతమైతేనేమిటి కాబట్టి వాడు కూడా ఆత్మస్వరూపుడే ఆత్మస్వరూపం తప్ప ఇంకేది లేనేలేదు లేదు మనం భావన చేసుకోవాలి ఆత్మేత్యేవ ఉపాసిత ఇప్పుడు చేప ఎక్కడ ఎక్కడ జీవిస్తుంది సముద్ర జలముల జీవిస్తుంది చేప ఎక్కడుందో అక్కడ సముద్ర జలములే ఉంటాయి ఇంకే ఉండవు అదేవిధంగా మన జీవితమంతా కూడా ఆత్మ చైతన్య ప్రకాశంలోనే ప్రకాశిస్తూ ఉంటుంది జాగ్రత్తవస్థ అంతా ఆ చైతన్యంలోనే వెలుగుతూ ఉంటుంది స్వప్నావస్థ అంతా కూడా ఆ చైతన్యంలోనే వెలుగుతూ ఉంటుంది సుశుక్తి కూడా ఆ చైతన్యంలోనే మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి మన జీవితమంతా కూడా చేప సముద్ర జలాలలో నివసించినట్లుగా పక్షి అనంతమైన ఆకాశంలో సంచరించినట్లుగా మన జీవితమంతా కూడా ఒకే ఆత్మచైతన్య ప్రకాశంలో వెలుగుతూ ఉన్నది ఆ విధంగా మనం భావన చేయాలి ఆత్మేత్యవ ఉపాసీత తదేకస్ పదనీయ ఆత్మతం ఎస్మాత్ ప్రేయపుస్త వ్యాఖ్యానవిష సంబంధప్రయోజనే అదత్మానమే అవే అహం బ్రహ్మాస్మి మహావాక్యం అహం బ్రహ్మాస్మితి తస్మాత్ తత్సర్వమభవది ఇదంతా కూడా బ్రహ్మవిద్యా బ్రాహ్మణం నుంచి వచ్చింది ఆ వాక్యాలన్నీ కూడా అది మీకు వివరిస్తాను తదేవ ఏతస్మిన్ పదనీయం ఆత్మతత్వం ఇప్పుడు మీరు కంటితో చూస్తున్నారనుకోండి కంటితో చూసి సందర్భంలో మీరు అర్థం చేసుకోవాలి కంటితో చూసేప్పుడు చోడబడే రూపం ఎదుర్కొండా ఉంటుంది ఏమండి కానీ చూపు అంటే ఆత్మ ఆత్మచైతన్యమే కన్ను సందర్భంలో చూపుగా ప్రకాశిస్తుంది పశ్యవు చక్షువు కాబట్టి ఈ చూపుకి ముందు నామరూపాలు ఉన్నాయి పుష్పము అనే నామము రూపము చూపుకి ముందు చూపుకు వెనుకేమున్నది ఆత్మచైతన్యము ఇప్పుడు ఇది రహస్యం ఏంటంటే ఈ చూపుకు ముందు ఏదుందో దాని మీద మీకు ప్రేమ అయితే దాని పేరే సంసారము ఈ చూపుకు వెనుక ఏదైతే ఉన్నదో దాని మీద మీకు ప్రేమ అయితే అది ఏ ఆత్మతత్వము కాబట్టి మీరేం చేయాలంటే ఏతస్మిన్ తదేవ ఏతస్మిన్ పదనీయం ఆత్మతత్వం ఏతస్మిన్ అంటే ఏతస్మిన్ సర్వస్మిన్ ఈ సకల జగత్తునందు సకల జగత్తు అంటే ఏమిటి నామరూపములు మీరు చూసేవి మీరు వినేవి ఇవన్నీ కలిపి సకల జగత్తు అవుతుంది ఈ నామరూపములు ఈ నామరూపాలని పట్టుకుని వాటిల్లో ఏదో గొప్ప ఉన్నది అని వెతుకుతో కూర్చుంటే మీ వెతకడం అంతా కూడా వ్యర్థం మీరు వెతకాల్సింది నామరూపాల్లో కాదు మీరు వెతకాల్సింది ఎక్కడో తెలుసినా ఆ చూపు వెనక్కాల ఉన్న ఆత్మ చైతన్యం ఆ చెవి వినికిడి వెనక్కాల ఉన్న ఆత్మ అక్కడ వెతకాల అంటే బహిర్ముఖంగా ఉండి మీరు ఎంతకాలం అన్వేషించినా మీకు సత్యతత్వము లభించదు చూడండి మీరు ఉపనిషత్తు అధ్యయనం చేస్తున్నారు అందులో గృహదారుణో ఉపనిషత్తు చాలా వేదాంత తత్వంలో ఉన్నత స్థాయికి చెందినటువంటి గ్రంథము దాన్ని అధ్యయనం చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలను చాలా స్పష్టంగా తెలుసుకుని ఉండాలి ఇప్పుడు మనం అన్వేషణ చేస్తున్నాం పదనీయం అన్వేషణ చేస్తున్నాం దేన్ని అన్వేషిస్తున్నాము సత్యాన్ని అన్వేషిస్తున్నాం ఆ సత్యానికే మరో పేరు దేవుడు దేవుణ్ణి అన్వేషిస్తున్నాం సత్యాన్ని అన్వేషిస్తున్నాం సో ఇప్పుడు ఈ దేవుణ్ణి మనం ఎక్కడ అన్వేషించాలంటారు ఈ ఏతస్మిని సర్వస్మిని ఈ నామరూపాలలో ఒకడుగా ఉంటాడా దేవుడు కాడు మోకే మోకో కహా ఢుంఢేరే బందే అని ఓ పాట ఒకసట కబీరు కబీరుదాసుది మోకో కహా ఢుంఢేరే బందే అరే తమ్ముడు నన్ను నువ్వు ఎక్కడ వెతుకుతున్నావురా మైతో తేరే పాస్ నేను నీ లోపలే ఉన్నాను నా అంతర్మే నా జంతర్మే నా యంతర్మే మంత్రంలో లేను త్రంలో లేను యంత్రంలో లేను ఒకటి యంత్రాలు ఉన్నాయి నా దగ్గర అంటాడు యంత్రంలో లేను నేను ఒకడు నా దగ్గర లక్ష మంత్రాలు ఉన్నాయంటాడు నేను మంత్రంలో లేను త్రంలో లేను మైతో తేరే పాస్ నా కా నా కాశీమే నా కైలాసమే మైతో తేరే పాస్ కబీర్ అంటాడు అలాగే నేను కాశీలో లేను కైలాసంలో లేను మనం ఏమనుకుంటాం మన రైలుకి వెళ్తే కాశీ వస్తుంది అక్కడ ఉన్నాడు దేవుడు ఇంకో చోట కూడా ఉన్నాడంటే కైలాసంలో ఉన్నాడు అనుకుంటాం అరే మై నా కాశీమే నా కైలాసమే మైతో తేరే పాస్ నా మందిరమే నా మస్జిద్మే మైతో తేరే పాస్ సో కాబట్టి మీరు ఈ ఏతస్మిన్ సర్వస్మిన్ ఈ సర్వమునందు మీరు వెతికి పట్టుకోవాలి ఆ ఆత్మతత్వాన్ని వెతికి పట్టుకోవాలి ఎలా వెతుకుతారు మీ సర్వంలో ఏమున్నాయి నామరూపాలు ఉన్నాయి ఆ నామరూపాల్లో ఆత్మతత్వం మీకు దొరకదు ఎందుకంటే నామరూపములు కల్పితములు అవి యథార్థం కావు అవి వాస్తవం కావు నామరూపాలు అలా భాషిస్తాయి పోతాయి అవుతాయి నామరూపాలు భాషించినప్పుడు ఏది ఉందో నామరూపాలు పోయినప్పుడు కూడా అదే ఉంది అదే అది యథార్థ వస్తువు కాబట్టి మీరు దేవుణ్ణి మీరు అన్వేషించదలుచుకుంటే అదిగో ఆ చూపు వెనుక ఏ ఆత్మతత్వము గలదో వినికిడి వెనుక ఏ ఆత్మతత్వము గలదో దానిని వెతికి పట్టుకోవాలి తదే వైతస్మిన్ పదనీయమాత్మతత్వం ఏతస్మిన్ సర్వస్మిన్ ఈ సర్వమునందు కూడా ఈ సర్వము జగత్తు తీసుకుని నేను మీకు వ్యాఖ్యానం చేశాను ఈ దేహేంద్రియాలు తీసుకోండి మీకు ఈ సర్వమునందు ఇక్కడ ఏముంది అంటే చూడండి చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి అని అలా పట్టు కూర్చోకూడదు చేతులు ఉండడం లేదు కాళ్ళు ఉండడం లేదు ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా ఆఖిరిమే మట్టి ఆఖిర్ మట్టి మేము ఇది అన మట్టి అంటే హిందీలోను మట్టి తెలుగులో మట్టి అంతా ఒకటే ఆఖరికి ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి ఎందుకో తెలుసునా ఈ దేహము ఏ తను మున్ననా ఇది మట్టిలోంచి వచ్చింది ఆఖరి మట్టిమే మిలియాన కాబట్టి దేహాన్ని పట్టుకుని ఆ రకంగా వేలాడకూడదు ఆ దేహం లోపల దేహి ఉన్నాడు ఆ దేహిని పట్టుకోవాలి దేహినోష్మిని యథా దేహే కౌమారం యవ్వనం జరాలి సో దేహే దేహి దేహమునందుండే దేహిని మనం పట్టుకోవాలి కానీ దేహాన్ని పట్టుకోకూడదు ఎందుకంటే దేహాన్ని పట్టుకుంటే ఆఖరికి బూర్జి మిగులుతుంది మట్టి మేము మిల్దానా మట్టిలో కలిసిపోయింది ఆ దేహం లోపల ఉండే ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి పదనీయం అక్కడ ఏమని చెప్పారంటే ఆ బ్రాహ్మణంలో ఇప్పుడు అడవిలో ఆ పెద్ద పూలు ఎక్కడికి వెళ్ళిందో పట్టుకోవాలి ఎలా పట్టుకుంటారు అంటే దాని నడక గుర్తుల్ని బట్టి అడుగు వేస్తుంది ఐశకలోనో ఎక్కడో అడుగు వేస్తే ఆ గుర్తు పడుతుంది ఓహో ఇక్కడ పాద ముద్ర పడింది కాబట్టి ఇటు వెళ్ళింది ఆ పాదముద్రల్ని మీరు చూసుకుంటూ పోతే ఆ దూరంగా పెద్ద పూలు కనపడుతుంది అలా పట్టుకుంటారు మంచి చాకచక్యము కలిగినటువంటి ఆటవీకుడు ఆ పాదముద్రలను బట్టి పట్టుకుంటాడు అలాగే ఆత్మతత్వాన్ని మీరు పట్టుకోవాలి ఈ పువ్వును చూసి ఎబో ఈ పువ్వు ఎంత బాగుందో అని పువ్వు యొక్క సొగసు చూసి విరిసిపోకూడదు సపోజ్ నేను మాట్లాడుతా పువ్వు చాలా సొగసుగా ఉన్నది సందేహమేం లేదు సపోజ్ మీ మనస్సులో కొంత వికారంగా ఉందనుకోండి సపోజ్ అప్పుడు పువ్వు సొగసుగా ఉంటుందా ఉండదు అప్పుడు పువ్వు ఎలా ఉంటుంది వెగటుగా ఉంది పువ్వు సొగసుగా ఉండాలంటే మీ మన మీ హృదయంలో సొగసు ఉండాలి కదా మీ హృదయంలో సొగసు ఉంటే పువ్వు సొగసు ఉంటుంది మీ హృదయంలో సొగసు లేదనుకోండి అప్పుడు పువ్వు వెగటుగా భాషిస్తుంది కాబట్టి ఇప్పుడు సొగసు ఎక్కడుంది పువ్వులో ఉందా మీ హృదయంలో ఉందా మీ హృదయంలో ఉన్నాయి అదిగో అలా పట్టుకోవాలి ఆ ఆటంకుడు ఆ పెద్దపుల్ని పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి ఆ పదమును బట్టి పదము పదము అంటే కాళిముద్ర కాళిముద్రను చూసి ఇలా వెళ్ళిందని పట్టుకుంటాడు అలా పట్టుకోవాలి దేవుణ్ణి అలా పట్టుకోవాలి ఏమన్నా దేవుడు ఏ ఊళ్ళో ఉంటాడంటే కాశీలో ఉంటాడు అన్నాడు ఒక ఆయన ఇప్పుడు కాశీ పోయాడు కాశీ వెళ్ళి తర్వాత డౌట్ వచ్చింది దేవుడు ఇక్కడ మనకు ఎక్కడా కనపడలేదు ఆయన ఏ ఊళ్ళో ఎక్కడ ఉంటాడు దేవుడు అని అడిగాడు అడిగితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవా ఇప్పుడు కాశీలో ఉన్న వాళ్ళందరూ కృష్ణారతి స్నానానికి వస్తాడు కృష్ణానది దగ్గర ఉన్న వాళ్ళందరూ కాశీ స్నానానికి కలుగుతారు మీరు ఎప్పుడైనా కృష్ణ మీరు వెళుతునే చూశాను వాళ్ళు నార్త్ ఇండియా నుంచి పెద్ద పెద్ద గ్రూప్స్ కింద వస్తారు వచ్చి కృష్ణానదిలో స్నానం చేస్తారు ఎందుకంటే అక్కడ అక్కడ ప్రచారం కృష్ణానదిలో స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది అని ప్రచారం అక్కడ ఇక్కడ మనకి ప్రచారం ఏమిటి గంగానదిలో కాశీ గంగా మోక్షం కలుగుతుంది వాళ్ళకి ప్రచారం ఈ తీర్థయాత్రలన్నీ ఉంటాయి అలాగా అధికాదు తీర్థయాత్ర చేయాల్సింది ఆత్మతీర్థం పరం తీర్థం సూత సంహిత ఇదం తీర్థం ఇదం తీర్థమితి భ్రామ్యంతి తామసా జనా అన్నారు అంటే దేహాభిమానము కలిగిన జనులు ఇదం తీర్థం ఇదం తీర్థం అని భ్రామ్యంతి ఏమంటే క్రము భ్రము ఈ ధాతువులకి ష్యు వికల్పంగా వస్తుంది కదా భ్రామ్యంతి అనే ఏకాల వికల్పంగా వచ్చింది అదేదో సూత్రం ఉంది వాక్రము క్లము అంటూ ఏదో సూత్రం ఉంది షెప్పే షప్పుకి బాధకంగా షన్ వచ్చింది అంచేతన బ్రాహ్మ్యంతి అయింది ఎనివే సో ఆ విధంగా ఈ తీర్థాలన్నీ తిరగడం కాదు ఆత్మతీర్థం పరమతీర్థం ఇక్కడ ఉన్నది తీర్థం అక్కడ ఎలా ఉన్నది అంటే చూడు ఈ పువ్వు సొగసుగా ఉన్నది ఆ పాదపు ముద్రని బట్టి పశు ఆ పట్టుకున్నట్టుగా ఈ పువ్వు సొగసుగా ఉన్నది కదా ఈ సొగసు ఎక్కడి నుంచి వచ్చింది మీ కన్ను సొగసుగా ఉంటే పువ్వు సొగసుగా ఉంటుంది కంటికి సొగసు ఎక్కడి నుంచి వచ్చింది హృదయంలో చైతన్యం సొగసుగా హృదయం సొగసుగా ఉంటే కన్ను సొగసుగా ఉంటుంది హృదయంలో సొగసు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ చైతన్యము యొక్క ప్రకాశమే అసలైన సొగసు సత్యం శివం సుందరం ఈ సృష్టిలో సుందరమైనది ఆత్మతత్వం ఒక్కటే అలా పట్టుకోవాలి తదేతత్ పదనీయం ఆత్మతత్వం తర్వాత మరి ఇప్పుడు పుత్రుడు ఉంటాడు పుత్ర ఇప్పుడు ఆత్మ ప్రియమైనది కాదండి పుత్రుడు ప్రియమైన వాడు పుత్రుడు ఎందుకు ప్రియమయ్యాడు అంటే పుత్రుడు నువ్వు చెప్పిన మాట వింటూ పుత్రుడు ప్రియమయ్యాడు పుత్రుడు చెప్పిన మాట వినలేదనుకోండి ప్రియమవుతాడా వీడిగే వీడిని నేనే చదివించాను నేనే పెళ్లి చేశానండి మంచి చక్కటి కట్నం అది తీసుకొచ్చే మంచి పూల రథం లాంటి అమ్మాయిని నేనే పెళ్లి చేశాను వీడికి వీడిప్పుడు నా చెప్పిన మాట విన్నాం మానేశాడు ఆ అమ్మాయి మాట వింటున్నాడు నా మాట వింటలేదు వీడు కానీ వీడు దుఃఖపడతాడు దుఃఖపడి వీడు నా కొడుకే కాదని కూడా తిరస్కరిస్తాడు ఎందువల్ల కొడుకు ప్రియుడు కదా ఎంతవరకు ప్రియుడు ఎంతవరకు అయితే మన హృదయంలో ప్రీతి ఉంటుందో అంతవరకే ప్రియుడు మన హృదయంలో ప్రీతి తొలగిపోతే ఇంకొక వాడు ప్రియుడు కాదు ఒక నాతో ఉన్నారు పూల రథం లాంటి అమ్మాయిని నేనే తీసుకొచ్చి పెట్టానండి ఇప్పుడు నా వాట అమ్మాయి చెప్పిన మాట వింటున్నాడు నా మాట వింటలేదని నేనన్నాను నువ్వే కదా పెట్టావు నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి మాటే వింటున్నాడు పై తప్పే ఉంది కాబట్టి ఓ రక్ష మాట విన్నట్టే అయింది నువ్వెందుకు దుఃఖిస్తావు కాబట్టి పుత్రాదేహ ప్రేయ ఇప్పుడు ధనము ప్రియము అన్నారు ధనము ప్రియమేగా ఒకప్పుడు డ ప్రాణం పోయినా పర్లేదు కానీ డబ్బు మూట వదిలిపెట్టను అని మనం వీడు అనుకుంటాడు కానీ తీరా ప్రాణం పోయి టైం వస్తే కత్తికి కత్తి మెడకి పెట్టి డబ్బు మూట లేకపోతే కత్తి గుచ్చేయమంటావా అని వాడు అంటే వద్దు గుచ్చుకు మబ్బు అని చెప్పేసి ఆ మూట వాడికి కాబట్టి ఇప్పుడు ఏది ప్రియము ఆత్మయే ప్రియము ధనము కంటే భోగముల కంటే పుత్రాదుల కంటే కూడా ఆత్మయే ప్రియము అని అక్కడ చెప్పి ఉన్నారు పుత్ర మిత్త వీటన్నిటికంటే కూడా ఆత్మయే ప్రియము ఇదో రహస్యం పుత్రుడి కంటే ప్రియము అనగానే మనం ఏమనుకుంటాము అదేమిటి ఎలా అంటాడు పుత్రుడు మాత్రం ప్రియం కాదా అని ఒక సెంటిమెంటాలిటీలో పడిపోతాం మనం అసలు సత్యాన్ని విస్మరిస్తాం పుత్రుడు ఎప్పుడు ప్రియమవుతాడంటే తన హృదయానికి తన హృదయంలో ప్రీతి ఉద్బుద్ధమైనప్పుడు మాత్రమే పుత్రుడు ప్రియమవుతాడు తన హృదయంలో ప్రీతి కనుక రాకపోతే పైకి వాడిని చూడగానే హృదయంలో ప్రీతి రావాలి వస్తే ఆ పుత్రుడు ప్రియం వాడిని చూడగానే కోపం వచ్చిందనుకోండి వాడు ప్రియం ఎందుకు అవుతాడు అవడు కాబట్టి ఉడికే ఇక్కడ పుత్రుడు పుత్రిక అంటూ సెంటిమెంట్ కాదు ముఖ్యం అలాంటి సెంటిమెంట్ పెట్టుకోకూడదు వేదాంత క్లాస్లో ఇంక సెంటిమెంట్ ఏమీ లేదు తర్వాత తండ్రి పిత ఒక్కడే ఉన్నాడు ఎవడో తెలుసునా ఈశ్వరుడు పితాహమస్య సర్వస్య జగత భగవద్గీత ఈ సకల జగత్తుకి తండ్రిని నేను అయితే కొంతమంది అంటారు తండ్రి కాకవచ్చే తాతని అవుతాను కదా నేను పితామహుల్ని అవుతాను కదా అంటే చూడు నువ్వు పొరబడ్డావు పితామహుడు ఒక్కడే ఉన్నాడు వాడే నాలుగు మోముల వేల్పు వాడే పితామహుడు ఇంతమంది పితామహులు లేని ఇంకా విషయా పితా దేవుడు పితామహుడు కాదు దేవుడు పిత పితామహుడికి కూడా పిత సో మహాసుడు వెళ్ళారు పితామహుల్ని శివుణ్ణి అడిగారు పితామహుడు ఉన్నాడు కదా ఆయన కదా తాత పితామహుడు కదా అంటే మై ఉంకా భీ బాప్ అని చెప్పాడు కదా పితామహుడికి కూడా లేదు కాబట్టి పితామహుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ నేనో పితామహుడు నువ్వో పితామహుడు ఇంతమంది పితామహుడు ఏమలేరు పిత అంటే ఈశ్వరుడు ఈ ప్రేయ పుత్రాదేహే ఇటువంటి చేతస్థం ఏం పెట్టుకోకూడదు ఈ సెంటిమెంటాలిటీ ఏం పెట్టుకోకూడదు సెంటిమెంటాలిటీ మీరు పెట్టుకుంటే మీరు దుఃఖిస్తారు అంతే సో అక్కడ అలా చెప్పారు మమ వీడు నాకు ప్రియుడు అని నువ్వు అన్నావనుకో ఇక్కడ చింతే ఏమని చెప్పిందంటే త్వాం రోత్స్యతి అని చెప్పారు నువ్వు ఎవడైతే నాకు ప్రియుడు అని వాడు నిన్ను ఏడిచీట్లా చేస్తాడు రోదింప చేస్తాడు సత్యమా కదా చెప్పండి నాకు ఒక ఆయన ఉన్నాడు డైమండ్ రింగ్ నాకు చాలా ప్రీతిపాత్రమైనది అని అన్నాడు డైమండ్ రింగ్ డైమండ్ పెన్ ఆ పెన్నుకి ఆ డైమండ్ ఉంది ఆ పెన్ను క్లిప్ ఉంటుంది కదండి దానికి డైమండ్ ఉంది ఈ డైమండ్ క్లిప్ ఉన్న పెన్ను దిస్ ఈజ్ మోస్ట్ బిలవెడ్ టు మీ నాకు ఎవరో ఇచ్చారు పెళ్ళినాడో ఏదో ఇచ్చారు ఇది మోస్ట్ బిలవెడ్ అని అలాగా కొంచెం చేదస్థంగా అంటే నేనన్నాను అంత ఎక్కువగా అనుకోకండి అన్నా ఏమన్నా తప్పే ఉందండి మనకి ప్రజెంట్గా ఇచ్చారు ఖరీదైంది బిలబెడ్ అందంగా ఉంది నేను పెట్టుకుంటున్నాను దీన్ని నాకు ప్రియమైంది అని అనుకుంటే తప్పే ఉంది తప్పు కాదయ్యా మహాశయ తప్పులు ప్రసన్నం కాదు నువ్వు దేనిని ఉద్దేశించి ఇది నాకు అత్యంత ప్రీతి అది నిన్ను దుఃఖించిట్లా చేస్తుంది అందుకోసం అంటే దుఃఖించిట్లా ఎందుకు చేస్తుందండి ఇదిగో చూస్తున్నా కదా ఆనందిస్తున్నా కదా అంటే ఓన్లే శుభం ఆనందించి వెళ్ళి నెల రోజులు వచ్చే మీరు చెప్పింది కరెక్ట్ నేను చెప్పి ఇది ఎక్కడో పెట్టాడు అది కనపడలేదు కనపకపోతే ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుని వాళ్ళు రోడ్స్యటి ఇప్పుడు ఈ పిల్లాడు ఉంటాడు వీడు అంచేత మన పెద్దలు చెప్పారు అడ్డాల నాడు బిడ్డడు కానీ గిడ్డాల నాడు బిడ్డడు కాదు అని ఒక సాబీత ఒకటి వస్తుంది సో వీళ్ళు ఎత్తుకుని అబ్బా మురిసిపోతూ ఉండడం మురిసిపోయే వీడు నా కొడుకు వీడు నా కొడుకు మంచిది ఆ కొడు ఏ కొడుకును చూసి నువ్వు మురిసిపోయావో అదే కొడుకు నువ్వు ఏడ్చున్నట్లు చేయును అది లా ఆఫ్ నేచర్ అది వాడి తప్పు కాదు అది లా ఆఫ్ నేచర్ లైక్ దాట్ అంటే అతను మురిసిపోకుండగా న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవడం ఏది వస్తే దాన్ని స్వీకరించటము అప్పుడు దుఃఖించటం అనేది కాబట్టి పుత్రాదేహే అది ప్రియం ఇదంతా కూడా అక్కడ విస్తారంగా చెప్పి ఉన్నారు ఇది ఉపన్యస్త వాక్య వ్యాఖ్యాన విషయే ఓ వాక్యం ఉంది ఏమిటా వాక్యం ఏదే తత్పదనీయమాత్మతత్వం ఎదు పుత్రాదే ప్రియం పుత్ర మిత్ర బంధు కళత్ర ధన ధాన్యములు అన్నిటికంటే ప్రీతిపాత్రమైనది మానవుడు తన జీవితంలో తనలో అన్వేషించి తెలుసుకోదగినటువంటి ఆత్మతత్వం ఒకటి గలదు అనే వాక్యం ఉన్నది ఈ వాక్యాన్ని మరింత వివరంగా వ్యాఖ్యానించే సందర్భము గలదు ఇది వ్యాఖ్యాన విషయే ఈ వ్యాఖ్యానం మనం వెబ్ క్లాస్లో చూద్దాం ూర్ణమ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యాంతి శాంతి